టీమ్స్ లో జాయిన్ అయిన మీ అందరికీ ప్రభు అయిన ఇసు క్రీస్తు నామంలో అందరికీ అలాగే దేవునికి కూడా కృతజ్ఞతలు చాలా చాలా దేవునికి కూడా థ్యాంక్ కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను అందరికీ మరొకసారి ప్రైజ్ ఆడు దీపక్క మీరు ప్రే చేయండి అక్కడ ప్రైజ్ ఆడ ప్రైజ్ సిస్టర్ అందరికీ ప్రైజ్ మనం కళ్ళు ముచ్చుకునే ప్రాధాన్యం చేసుకున్నాము పరిశుద్ధర మహోన్నత సర్వ సృష్టికర్త సర్వాధికారిని వందనాలు ప్రభా జీవం కలిగిన దేవాన్ని వందనాలు తండ్రి తండ్రి దేవాయసరకు కూడా ప్రభా మమలం కాశీ కాపాడిన గొప్ప దేవా నీకు వందనాల తండ్రి కృతజ్ఞతలు ఏసయ్య స్థుతి మహిమ ఘనత ప్రభావం ప్రభా యుగ యువలకే ప్రభా మీకే చెలను కాక తండ్రి దేవాయచ ప్రభా ఈ యొక్క సమయంలో ప్రార్థిస్తుండగా తండ్రి మరి నీ యొక్క ప్రజెన్స్ మా మధ్య ఉంచను ప్రభా తండ్రి మీరు సెలవించిన ప్రభా ఎక్కడైతే ఇద్దరు కూడా కూడి ఉన్నారో అక్కడ మీరు ఉంటారని సెలవచ్చిన దేడో ప్రభా మేము విశ్వసిస్తున్నాం మేము నమ్ముతున్నాం తండ్రి నీ యొక్క పరిశుద్ధాత్మచిత మాకు ఇక్కడ నడిపింపు దయచేసినాం బట్టి నీకు వందనారు ప్రభా తండ్రి ఎస్య అని యొక్క కృపా వెంబడి కృప మా అందరికి అనుగ్రహించండి ఈ యొక్క కనిక్రమంలో మా అందరికి అనుగ్రహించమని ప్రార్థిస్తాం నటండి సాయప్రమని ప్రార్థిస్తున్నాం దేవా ప్రభ ఈ ప్రార్థనలంతా కూడా ప్రభ గొప్ప అనుగ్రహించండి ఎన్ని ఇరుకులు ఇబ్బందులు వచ్చినా కానీ ప్రభా యొక్క ప్రాధల్ని ఎవ్రీథింగ్ ప్రభా మీరు కొనసాగిస్తున్నందుకు దాన్ని నీకు వందరా ప్రభా దేవా మా ముందు మీరుండి నడిపిస్తున్న దేవుడు కాబట్టి ప్రభా గొప్ప విద్యం అనుగ్రహిస్తున్నారు తండ్రి దాన్ని నీకే కృతజ్ఞతలు తండ్రి దేవాయసు ప్రభ మేమంతా యుద్ధంలో ఉన్నవారేమి కాబట్టి ప్రభా అక్క యుద్ధంలో ప్రభా మేము విజయం పొందాలంటే ప్రభా ప్రతి కడవరి వశం పొందుకోవాల్సిందేనైనా ఏ శని యొక్క ఆత్మచితం అందరి నింపండి ప్రభా తండ్రి దేవాయసు ప్రభా ప్రతి బిడని ప్రభా మీరు గాలమేసుకుని సంధికే లాక్కరమని ప్రార్థిం తండ్రి ఈ బిడ్డ ఆగిపోవడానికి వీలేదు ప్రభ ప్రతి బిడ్డ జ్ఞాపకం చేసుకోవాలని నీ సన్నిధికి రావాల్సిందే ప్రభా ఎందుకంటే ప్రభ ఇంత మంచి అవకాశం మాకు అనుగ్రహించినారు ఎన్ని మర్మాలు మీరు మాకు బయలుపరచారు తండ్రి ప్రతి విషయంలోనూ కాబట్టి ప్రభ అవన్నీ మేము నేర్చుకోవాలా ప్రతిదీ మేము పాటించే వారు లాగుంట సహాయం చేయమని ప్రార్థిస్తున్న తండ్రి ప్రభ రాలేని పరిస్థితులు ఉన్న కూడా నీ కృపలో జ్ఞాపకం చేసుకుంటండి వారిని కూడా ప్రభ నీ సన్నిధికి నడిపించమని ప్రార్థిస్తున్నతండి తండ్రి దేవాయజ్ ప్రభ మరి ప్రతి బిడ్డను పేరు పేరున దీవించని ఆశించేది నింపండి ప్రతి సేవ జీవితాన్ని ఫలిభరితాన్ని దయచేయం ప్రభా వచ్చిన ప్రతి బిడ్డను దీవించని అదే రీతిగా ప్రభా పాటల ద్వారా వాక్యం మీరే మహిమ పొందమని ఈ యొక్క పరిశుధాత్మ చేత నడిపింపు దయచేయమని యేసుకృష్ణ నామంలో ప్రార్థిష్టం తండ్రి థ్యాంక్ యూ అక్కడ సిస్టర్ గారు ప్రైజ్లాడ్ మీరు పాట పాడండి సిస్టర్స్ అండ్ సిస్టర్స్ అందరికి ప్రవేశుని మహిమ పరుస్తూ ఒక చిన్న పాట పాడుకుందాము ఏ దునియాకే లోషీ కేసు కాను కరో ఏ దునియాకే లోగో జీ కా ఖుషి గుణగన్ోసు ఇబ్బీత కరోగే జీవన్ ఉ సే సనా గీత గా సర్భ కా తు శుక్రో గు ఇబాదో ఇబ్బీ ఇబ్బు రుదా రహమ పురా వజల వాయిస్ కట్ అవుతుంది సిస్టర్ కట్ అయింది వాయిస్ కట్ అయింది సిస్టర్ ఇప్పుడు లాస్ట్ లోక్ట్ అయింది క్యారీ చేయండి మన మధ్యలో మనకు రూపస్ బ్రదర్ మనకు వాక్యం అందిస్తారు ప్రెజులాడ్ బ్రదర్ మీరు వాక్యం అందించండి ప్రెజులాడ్ సిస్టర్ అందరికి అండ్ బ్రదర్స్ వాక్యం చూసుకుందాం వాక్యం చూసుకునే ముందు చిన్నగా ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధమైన దేవ పాలకరాజ తండ్రి నీకు వందనాలు సుతుల సూత్రం తండ్రి ప్రభా ఇంత మంచి దినాన్ని మాకు సాయంకాలం ఇచ్చినందుకు నీకు వందనలు తండ్రి ప్రభా ఈ దినాన్ని చూడలేక ఎంతో మంది నా కుటుంబం శాంతి సంబంధించేయండి కేవలం నీ కృప ప్రేమ తండ్రి నేను ఎసయా ప్రభా మేము ఊపిరి తీసుకున్నామంటే నేను ఎసే ప్రభా నీకు కృతజ్ఞతలు సుతుల సూత్రం తండ్రి ప్రభా అదేవిధంగా నాయన ఎసయా మరి వాక్యం చెప్పబోతుండగా వింటుండగా ప్రభా మరి మేమందరం నేర్చుకొని యొక్క వాక్యాన్ని పాటించి ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాం తను ప్రభా వాక్యం చెప్తుండగా అందరు చెవికి విని నేర్చుకుంటకు సాయం దయచేయండి నా సొంత తలంపులు కొట్టేసి నీ యొక్క జ్ఞానము దయచేయమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా అదేవిధంగా నేను వేసే ప్రభా వాక్యం ద్వారా మేము పొందమని ఏసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ఈరోజు సాయంకాలంలో నేను చెప్పబోయే పుస్తకం ఓల్డ్ టెస్ట్మెంట్లో ముప్పై ఏడో పుస్తకం హగ్గాయ్ కోసం మనం తెలుసుకుందాం అగ్గాయి గ్రంథం కోసం మనం తెలుసుకుందాం ఇది ఓల్డ్ టెస్టిమెంట్ లో ముప్పై ఏడో పుస్తకము ఇది సెకండ్ స్మాలెస్ట్ బుక్ ఇన్ ద ఓల్డ్ టెస్ట్మెంట్ అది రెండవ చిన్నగా చిన్న గ్రంథం ఇది అయితే ఇందులో రెండు చాప్టర్లు ముప్పై ముప్పై ఎనిమిది ఉంటాయి అంతే ఇది మొత్తం ఎందుకు రా ఈ గ్రంథం ఎందుకు రాసేరంటే దేవుని యొక్క పనిని కోసం కోసం అంటే జీవితంలో మనం కరెక్షన్ ఏ విధంగా చేసుకోవాలో ఎంకరేజ్మెంట్ ఏ విధంగా చేసుకోవాలో ఈ యొక్క పుస్తకం రాయబడింది అనమాట ఈ యొక్క పుస్తకము ఐదు వందల ఇరవై బీసీలో రాయబడింది అనమాట అయితే ఈ బుక్ కూడా ఎవరు రాసినారంటే హగ్గై భక్తులే రాశాను క్లియర్ గా మనకు ఈ బుక్ ఎవరు రాయ తెలబడుతుందంటే హగ్గై ఒకటి ఒకటి చదివితే ఈ బుక్ ఎవరు రాశారో మనకు అర్థమైపోతుంది చూడండి ఇది ఈ యొక్క బుక్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ద రీబిల్ట్ ఆఫ్ టెంపుల్ ద కమాండ్ టు రీబిల్ట్ ఆఫ్ టెంపుల్ తర్వాత ద మెసేజ్ ఆఫ్ కంఫర్ట్ అండ్ హోప్ దానికోసము ఈ యొక్క బుక్ రాయబడింది అనమాట దేవుడు ఎంచుకున్న ఈ చిన్న ప్రవక్త ఈ అంటే చివరి కాలంలో దేవుడు ఎంచుకున్న ఈ ముగ్గురు ప్రవక్తలు ఎవరూ హగ్గాయ్ జకరియా అండ్ మలాఖీ ఈ ముగ్గురు ప్రవక్తలో ముఖ్య ఉద్దేశము దేవుని యొక్క పరిచయము దేవుని యొక్క అంటే ఏ విధంగా ఉండాలో ఆ ఎంకరేజ్మెంట్ ఆ చివరి దినాల్లో మనం ఏ విధంగా ఉండాలో దేవుడిచ్చిన వాగ్దానం మనకి ఏంది అవి ఏంటి అనేసి ఈ బుక్ ముఖ్య ఉద్దేశం అనమాట అయితే చూడండి ఈ గ్రంథము మనం ముందుగానే చూసుకున్నాము టూ చాప్టర్స్ డివైడెడ్ అయింది ఆ టూ చాప్టర్స్ లో ముఖ్యంగా మనం నేర్చుకోవాల్సింది ఏంది దేవుడు అగ్గై అగ్గ ద్వారా ఏం మాట్లాడండు ఆ తర్వాత ఇందులో ముఖ్యమైన వ్యక్తి జిరుబాబేలో అతని ద్వారా కూడా దేవుడు ఎటువంటి వాగ్దానం ఇచ్చినడు అనేసి మనం చూసుకున్నాం చూడండి మొదటి నుంచి ఫస్ట్ చాప్టర్ ఫస్ట్ నుంచి ఫిఫ్టీన్త్ వర్డ్స్ వరకు కాల్ టు రీబిల్ట్ అండ్ పీపుల్స్ ఒబీడియన్స్ చూడండి దేవునికి ఇష్టమైన అర్పణ ఏదంటో మీకు తెలుసా చెప్పగలరు ఎవరన్నా దేవునికి ఇష్టమైన అర్పణ అంటే దేవునికి ఇష్టమైన అర్పణ నీతి నిజాయితీ ఒబీడియన్స్ Obedience అనేది దేవునికి చాలా ఇష్టమైనది మనం చాలా భక్తులలో చూసాం Obedience ఉన్న వారికి దేవుడు ఎంతోగా దీవించినాడు ఆశీర్వదించినాడు ఈ ఒబీడియన్స్ వల్ల ఎన్నో దేవుడు ఎంతో మేలు చేసినాడు అంటే ఒబే దేవుని యొక్క వాక్యానికి లోబడుట ఒబీడియన్స్ అది ముఖ్యం అనమాట ఈ ఒబీడియన్స్ వల్ల వచ్చే పనులు దేవుడు ఒబీడియన్స్ చూపడం వల్ల నిన్ను చూజ్ చేసుకున్నాడు అని అర్థం ఈ అగ్గ భక్తుని ఎందుకు చేయజేసుకున్నట్టే దే దేవుని పట్ల నీతి నిజాయితీ కలవాడనమాట ఒబీడియన్స్ చూపించిన వాడనమాట ఈ యొక్క అగ్గై ద మీనింగ్ ఆఫ్ అగ్గై ఏంటంటో తెలుసా మీకు ద వన్ హూ సెలబ్రేట్ గాడ్స్ అంటే ఇతని యొక్క ఈబు నుంచి తీయబడిన ఈ పేరు టు కీప్ ఫీస్ట్ ఆర్ టు సెలబ్రేట్ అవర్ ఫెస్టివల్ పండుగ అనమాట విందు లేదా పండుగ విందు లేక ఎప్పుడు దేవుని సెలబ్రేట్ చేసుకునే వాడు అనమాట ఆ యొక్క మీనింగ్ ఫెస్టివల్ ఆఫ్ యహోవాన్ రాస్తుంది అయితే చూడండి ఈ బుక్ అగై రాసినందుకు అగై రాసిన రాశాడు కదా అది మనము ఒకటి ఒకటిలో తెలియన తెలుగులో చదివితే నాకు కొంచెం మెల్ఫుల్ గా నేను రాజీ అయిన దర్యావేశు ఏలుబడి రెండవ సంవత్సరము ఆరవ నెల మొదటి దినమున ప్రవక్త యగ ద్వారా యుదా దేశం మీద అధికారయుల్ షయల్ది ఏలు కుమారుడనైనా జరుబావేలునకు ప్రధాన యాజకుడును ఎహోజాదాకు కుమారుడనైనా ఎహో శువాకు ఎహోవాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చినులకు అధిపతి అగు ఆజ్ఞ ఇచ్చినదేమనగా చూసారా దేవుడు యుహోవాకు చేత ఈ యొక్క బుక్ అగ్గై ద్వారా అగ్గైతో రాతి రాసిందనమాట ఈ బుక్ ఎప్పుడైనా చూడండి ఈ పరిశుద్ధ గ్రంథం ఎందుకు అన్నారంటే దేవుని యొక్క పరిశుద్ధ ఆత్మ చేత ఈ పుస్తకాలన్నీ రాయబడినాయి మనం ఊహించ పుస్తక కొన్ని పుస్తకాలు ఇట్లుంటే బయట కల్పి తలం వల్ల రాసిన పుస్తకాలు యొక్క పరిశుద్ధ గ్రంథము దేవుని యొక్క పరిశుద్ధ ఆత్మ చేత రాయబడిన ఈ బుక్స్ అన్ని మనకు ఏ విధంగా నేర్పిస్తాయంటే తెలుసా స్పిరిచువల్ గా గ్రోత్ అవ్వనికి మనము దినదిన కరెక్షన్ చేయనికి దినదినము ఎదగనికి యొక్క పుస్తకము అవసరం మనకు దేవుని యొక్క వాక్యము అవసరం దేవుని యొక్క ఇష్టమైన అర్పణ ఏంటంటే ఒబీడియన్స్ ఒబీడియన్స్ చూపడం వల్ల దేవుడు చూజ్ చేసుకున్నాడు చూడండి ఫస్ట్ నుంచి ఫిఫ్టీన్ వర్డ్స్ ఫస్ట్ నుంచి ఫిఫ్టీన్ వర్సెస్ ఏ విధంగా ఉందంటే దేవుడు పనిని చేయలేకపోతున్నారు ప్రజల్ దేవుని యొక్క పని చేయలేకపోతున్నారు వీళ్ళంతా దేవునికి అందుకే కోపం వచ్చి అగ్గ ద్వారా మాట్లాడి చెప్తున్నారు నా పనిని మీరు ఎందుకు చేయట్లేదు మీరు కరెక్షన్ చేసుకోలేరు కరెక్షన్ చేసుకోలేరా నా మాట వినటం ఎందుకు లేదు అనేసి దేవుడు అడుగుతున్నాడు చూడండి మీకు ఎంతున్నా సరిపోదు మీరు తెలుసో తెలియకునో మనము దేవుని దేవుని మార్గంలోకి వచ్చేసినాం మనం ఎందుకంటే చూడండి ఈ యొక్క మార్గం అంతా యుద్ధం కష్టాలు అనుభవిస్తాం మనకు ఎక్స్పీరియన్స్ వస్తుంది ఎక్స్పీరియన్స్ వల్ల ముందుకు వెళ్తుంటాం ఇంకా బలపడుతుంటాం ఏదో చిన్న చిన్న గాలికి మనం పోయేవాళ్ళం కాదు చిన్న గాలి మనల్ని కొట్టలేదు ఎందుకంటే దేవుని యొక్క వాక్ వాక్ ప్రామిస్ మనకు ఉన్నది కాబట్టి ఏది ఏం చేయలేదు చిన్న చిన్నవి ఏం మనల్ని చేయలేవు అవి ఇబ్బంది పెట్టొచ్చు శత్రువులు మనం దాడి చేయొచ్చు తిట్టొచ్చు కానీ అలాంటిది ఆ విధంగా జరుగుతుంటాయి ఎందుకంటే దేవునిలో ఎదుగుతున్నప్పుడు ఇవన్నీ ఒక శోధనలు అనమాట రకరక శోధనలు మన వీక్నెస్ పైన కొడతాయి ఇప్పుడు మన వీక్నెస్ అనుకో చిన్న చిన్న పిల్లాడు అనుకో ఆ వీక్నెస్ పైన కొడుతుంది ఎందుకంటే దానికి సమయము సందర్భము తెలుసు కాబట్టి ఎందుకంటే ఆ సాధారణ కూడా అక్కడ దేవు నుంచి దిగ్ కిందికి వచ్చిన వాడే గర్వంతో కిందికి వచ్చేసిన వాడు కాబట్టి వానికి అన్ని తెలుసు వాడు ఏ విధంగా వీళ్ళని దెబ్బ ఎదురు చూస్తుంటాడు దారిలో చూస్తుంటాడు అయితే చూడండి ఈ బుక్ చెప్పానుగా ఫస్ట్ చాప్టర్ మొత్తం కరెక్షన్ కోసం రాసిందని కరెక్షన్ కోసం అంటే ఎట్లా పనిని మనం చెయ్యపో చేయకపోవటం వలన మనకు ఎంతున్నా అది వ్యర్థమే నువ్వు దేవుని నమ్ముకును ఒక ఆత్మను కూడా రక్షించకపోతే అది వ్యర్థమే ఒక సువార్థ కూడా చెప్పకపోతే ఇతరులకు అది వ్యర్థమే ఎందుకంటే దేవుని యొక్క దేవుడిని సమృద్ధిగా ఓకే ఒప్పుకుంటాం కాకపోతే దేవుని పని చేయకపోతే ఇట్లా ఇక్కడ వచ్చిన ఇక్కడ ఇట్లా ఇట్లా రాసింది తెలుసా చూడండి రెండు నుంచి తొమ్మిది వరకు చదవం సిస్టర్ అగ్గాయి మొదటి మొదటి అధ్యాయము రెండు నుంచి తొమ్మిది వరకు చదవాలి సమయం ఇంకా రాలేదు యహోవ మందిరమును కట్టించుటకు సమయం ఇంకా రాలేదని ఈజేనలు చెప్పుచున్నారు చెప్పుచున్నారే అందుకు యహోవగాకు ప్రత్యక్షమై ప్రవక్తయగు హగ్గాయ్ ద్వారా సెలవచ్చినదేమనగా ఈ మందిరము పాడై మీరు సారంభి వేసిన ఇండ్లలో నివసించుటకు ఇది సమయమా కాబట్టి సైన్యములకు అధిపత్యకు యోహోవా తెలవచ్చినదేమనగా మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకునుడే మీరు విస్తారముగా విత్తినను మీకు కొంచెమే పండెను మీరు భోజనము చేయుచున్నను ఆకలి తీరకై ఉన్నది పానము చేయచునను దాహము తీరకై ఉన్నది బట్టలు కప్పుకొనుచునను చలి ఆగుకున్నది పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకొనినను జీతము చినిగిపోయినా సంచులో వేసినట్టుగా ఉన్నది కాగా సైన్యములకు అధిపతి అగు యహోవా సెలవిచ్చినదేమనగా మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకునుడి పర్వతము మ్రాను తీసుకొని వచ్చి మీరు ఈ మందిరంను కట్టించిన ఎడలా దాని నేను సంతోషించి నన్ను గనపరచునందుకొని అందున ఘనపరుచునందుకొని యహోవా సెలవిచ్చుచున్నాడు విస్తారంగా కావాలనని మీరు ఎదురు గాని తిరి కానీ కొంచెముగా పండెను మీరు దానిని ఇంటికి తేగా నేను దానిని చెదరగొట్టు తిని ఎందు చేతనని యహోవా అడుగుచున్నాడు నా మందిరము పాడై ఉండగా మీరందరూ మీ మీ ఇండ్లు కట్టుకొనుటకు త్వరపడు త్వరపడుట చేతనే కదా చదవం కటెన్ చాలు సిస్టర్ చూడండి క్లియర్ గా సిస్టర్ క్లియర్ గా చదివింది తెలుగులో మీ ప్రవర్తన గురించి ఆలోచించండి దేవుని యొక్క పని చేయడం చేయకపోవడం వల్ల నా ఏంటి తెలుసా మీరు ఎంత సంపాదించినా అది చనిపోయిన సంచల సంచల వేసినట్టే మీకు ఎన్నున్నా అది సరిపోనట్టే మీకు ఎన్నున్నా ఆస్తులున్నా ఎన్నున్నా అది సరిపోనట్టే ఇంకా క్లియర్ గా వాక్యం తేటగా చెప్తుంది మనకు దేవుని పనిని పక్కన పెడితే ఇవన్నీ మనకు ఇబ్బందులు కలుగుతాయి అందుకే ఈ వచ్చినం కరెక్షన్ అని చెప్తుంది మీ యొక్క ప్రవర్తనను సరి చేసుకోండి మనం ఆత్మీయంగా చూసుకుందాం సరే ఇక్కడనేమో టెంపుల్ కోసం మాట్లాడుతున్నాం ఫస్ట్ టెంపుల్ మనకు కఠిన ఎక్కడ కనబడుతుంది తెలుసా సల్మూన్ రాజు మొదటి టెంపుల్ నిర్మాణించిండు అది ఎన్ని ఎన్ని సంవత్సరాలు పట్టిందే మీకు తెలుసా ఏడు సంవత్సరాలు పట్టింది దాన్ని కూడా మనం వాక్యం చూసుకుందాము మొదటి రాజులు ఆరో అధ్యాయము ముప్పై ఎనిమిదో చూడండి మధ్య అంతస్తుకు తలుపు మందిరపు కుడి పార్శ్వమున ఉండెను మధ్య అంతస్తు గదికిని మధ్య అంతస్తు గదిలో నుండి మూడవ అంతస్తు గదికిని ఎక్కిపోవుటకు చుట్టును మెట్లు చట్రముండెను ఈ ప్రకారము అతడు మందిరమును కట్టించుట ముగించి మందిరమును దేవదారు దూలములతోనూ పలకలతోనూ కప్పించేను మరియు మందిరమునకు చుట్టు గదులను కట్టించెను ఇవి ఐదు మూరల ఎత్తుగలవై దేవదారు దూలముల చేత మందిరముతో దిట్టముగా సంపాదింపబడేను చాలా ఇంకా చదవంటారు ఆరు సిస్టర్ ఆరు ముప్పై సంవత్సరము పూలు అను ఎనిమిదవ మాసమున దాని ఏర్పాటున దాని ఉపభాగములన్నిటితోనూ మందిరము సమాప్తమాయను ఏడు సంవత్సరములు సొలోమోను దాన్ని కట్టించి చూడే చాలు సిస్టర్ చూడండి మొదటి మందిరము ఎన్ని సంవత్సరాలు పట్టిందంట ఏడు సంవత్సరాలు పట్టిందంట మొదటి మొదటి మందిరము కట్టడానికి సలమోన్ రాజ్యకి ఏడు సంవత్సరాలు పట్టింది నేను ఎందుకు చెప్తున్నానంటే చూడండి ఆ ఏడు సంవత్సరాలనేది ఎన్ని కష్టాలు వచ్చినాయో మనకు తెలియదు మనకు అంటే ఆటంకాలు ఎన్ని వచ్చినాయో తెలియదు ఎన్ని సంవత్సరాలు పట్టినాయో మనకు తెలియదు ఏడు సంవత్సరాలు నిర్మించబడింది ఆ మందిరము ఇప్పుడు సెకండ్ మందిరము జరిబాబలు కట్టించినప్పుడు ఐదు సంవత్సరాలు పట్టింది ఐదు సంవత్సరాలు అంటే ఐదు సంవత్సరాలు ఎందుకు పట్టిందంటే అది ఇది ఫైవ్ థర్టీ నుంచి ఫైవ్ వరకు టైం తీసుకుంది ఇది ఐదు వందల ముప్పై ఎనిమిది నుంచి ఐదు వరకు యొక్క మందిర నిర్మాణము టైం తీసుకుంది అంటే రెండు ట్వంటీ ట్వంటీ టూ ఇయర్స్ వరకు వెయిట్ చేశారన్నమాట వీళ్ళంతా దేవుని పని ఆగిపోయినందుకు దేవుడు కోపంగా ఉన్నారు మనుషుల మీద నా పనిని మీరు చేస్తేలే మీ సొంతంగా మీరు ఇష్టం జీవిస్తున్నారు మీ సొంత నిర్మాణాన్ని కట్టించుకుంటున్నారు అంటే ఇప్పుడు ఓల్డ్ టెస్ట్మెంట్ కి న్యూ టెస్ట్మెంట్ కి అప్లై చేసుకుంటే మీ పనిలో మీరు సొంతంగా ఉన్నారు మీ ఆలోచనలు మీరే ఆలోచిస్తున్నారు కానీ ఇతరుల కోసం ఆలోచిస్తలేరు అంటే రాబోయే దినాలు చాలా చెడ్డగా ఉన్నాయి కదా దేవుని యొక్క మీరు తెలుపబడిన ఖచ్చితంగా అడుగుతాడు వీళ్ళకి ఈ విధంగా ఎట్లా అడిగిండో దేవుడు కూడా మనకు ఆ విధంగానే అడుగుతాడు నువ్వు నా కోసం ఏం చేసినావు నీకెంతున్న ఏం ఇంపా అందుకే మనము మొట్టమొదటి ప్రాధాన్యత ఇచ్చేది దేవుని వాక్యానికి దేవునికి ఇంపార్టెన్స్ ఇస్తే దేవుడు ఏం చేశాడంట ఇఫ్ యు గివ్ ఇంపార్టెన్స్ టు గాడ్ ఆర్ గాడ్ వర్క్స్ గాడ్ విల్ టేక్ యువర్ వర్క్స్ ఆటోమేటికలీ అంటే దేవుని యొక్క పనులకు నువ్వు మొట్టమొదటి ప్రాధాన్స్తే దేవుడు నీ పనులు ఆటోమేటిక్ గా చేస్తానంటున్నాడు లేకపోతే దేవునికి ఇంపార్టెన్స్ చేయకపోతే ఏం రాస్తుందో తెలుసు కదా కరెక్షన్ చేసుకోవాలి మీ ప్రవర్తనను కరెక్షన్ చేసుకోవాలి రెండు సార్లు వచ్చింది ఇక్కడ యు నీడ్ టు కరెక్ట్ యువర్ సెల్ఫ్ దేవుడు ఖచ్చితంగా అడుగుతున్నాడు అప్పట్లో దేవుని మందిరం కోసం అడిగింది ఇప్పుడు మన ఆత్మయంగా చూసుకుంటే నువ్వు ఎంత మంది ఆత్మలను సంపాదించినావు నువ్వు ఎంతమందికి సువార్త ప్రకటించినావు ఎంతమందికి దేవుళ్లకు తీసుకొచ్చినావు ఎంతమందిని నువ్వు మారు మన్ అంటే మారు మారు కోసం చెప్పినావు దేవుని కోసం చెప్పినావు ఎందుకంటే దేవుడు ఏం చేస్తు చే మత్య సువార్థ నుంచి ఈ సువార్థ ప్రకటించాం దేవుడు నిన్న నువ్వు చేసుకున్నాడు ఎందుకంటే మనుషులను పట్టే జాలరులుగా నిన్ను తీర్చిదిద్దు అన్నాడు అది యొక్క నీ యొక్క నీకు ఇచ్చిన నీకు ఇచ్చిన ప్రామిస్ నువ్వు నెరవేర్చాలి నువ్వు నెరవేర్చకుండా ఏం చేస్తున్నావు తెలుసా నీ సొంత పనులకు టైం ను కేటాయిస్తున్నావు నువ్వు సొంత పనులకు నీ టైము ఎక్కువగా తీసుకుంటున్నావు నీ సొంత పనులకు ప్రతిదీ టైం స్పెండ్ చేస్తున్నావు నీ సొంత పనులకు ప్రతి అమౌంట్ స్పెండ్ చేస్తున్నావు నీ సొంత పనులకు ప్రతి సమయము సందర్భము ఇస్తున్నావు సొంత పనులకు సొంత పనులకు అని దేవుడు బాధపడుతున్నాడు అక్కడ అందుకే మీకు ఎంతున్నా అవి మీకు సరిపోవు మీరు ఎంత సంపాదించినా చినిగిపోయిన సంచిలో వేసుకున్నట్టే అంటే ఏమవుతుంది ఒక్కొక్క రూప చినిపోయిన సంచిలో వేసుకుంటే కింది నువ్వు పైకేనే సంపాదించి పెడుతుంటే నీకు సరిపోదు నీకు బట్టలున్నా తృప్తి ఉండదు దేవుని యొక్క వాక్యం క్లియర్ గా మనకు దేవుని యొక్క పనికి ఇంపార్టెన్స్ వస్తే దేవుడు దేవుడు నీ పనిని చేస్తానని క్లియర్ గా మనం చూడండి పదవి వచ్చాము దేవుని పనికి కాక ఇతరుల ఇతరుల పనులకు ఇంపార్టెన్స్ ఇస్తే అది వ్యర్థమే ఎందుకంటే చూడు అన్యులకు ఏ నీకు తెలియదు అసలు వాళ్ళకి వాళ్ళకు ఒకటే తెలుసు వాళ్ళు చెప్పిన వాళ్ళు చెప్పిన ఆ రాతి ఆ రాతి విగ్రహాలకు మొక్కడం తప్ప ఇంకా వాళ్ళకి తెలియదు కానీ వాళ్ళు ప్రతిరోజు సెలబ్రేట్ చేసుకుంటూనే ఉంటాడు కానీ నువ్వు నిజమైన దేవుణ్ణి ఊపిరిన్న దేవునికి నువ్వు ఇంపార్టెన్స్ ఇస్తలేవు అవి రాతులు విన్ వాక్యం మనకు క్లియర్ గా చెప్తుంది అవి కళ్ళున్నా చూడలేవు చెవులున్నా వినలేవు దేవుడు వినేవాడు దేవుడు చూడగలేవాడు అతనికి ఇంపార్టెన్స్ చేయకుండా నీ సొంత పనుల్లో నీ సొంత పనులకు ఇంపార్టెన్స్ దేవుడు అడుగుతున్నాడు ఇక్కడ ఇక్కడ నిన్ను కరెక్షన్ చేసుకోబెట్టి ఫస్ట్ చాప్టర్ మొత్తం నీకు తృప్తి ఉండదు ఎందుకు చదు నీకు ఎందుకు తెలుసా నీకు దేవుని కోసం ప్రతిదీ తెలుసు తెలుసు కూడా నీ పనిలో నువ్వు దేవుడు చెప్పమని దేవుడు అంటలే కదా నీ పని నువ్వు చేసుకో దట్ గాడ్స్ పని కూడా దేవుని యొక్క దేవుని యొక్క పని కూడా చేయాలి కంపల్సరీ చెయ్యాలి ఎందుకంటే నువ్వు దేవుని తెలుసుకున్నావు నీ వాగ్దానం ఏంది సర్వలోకానికి వెళ్ళి నువ్వు సువార్తను ప్రకటించాలి అది నీ వాగ్దానము నీకు వాగ్దానం ఇచ్చిన తర్వాత దేవుడు ఏమంటాడు ఏమంటుండే తెలుసా నీకు నీకు నేను తోడై ఉంటాను భయపడకు నువ్వు ధైర్యంగా వెళ్ళు నీకు తోడంటే ఎన్ని కష్టాలు వచ్చినా నేను నీకు తోడై ఉంటాను అప్పుడే కదా నీకు తెలిసేది నీకు ఎక్స్ లైఫ్ లో ఎక్స్పీరియన్స్ అయినది ఇప్పుడు మనము ప్రాక్టికల్ గా చూసుకుందాం నీకు వండుతుంటేనే కాదు నీకు వచ్చేది ప్రాక్టీస్ చేస్తుంటే ఏదైనా వస్తుంది ప్రాక్టీస్ చేయకపోతే ఏది రాదు అందుకే దేవుణంలో పని కూడా ఎక్స్పీరియన్స్ అవుతుంటేనే మనకు తెలుస్తుంది ఫస్ట్ లెవెల్ సెకండ్ లెవెల్ థర్డ్ లెవెల్ అట్లా మనం దేవుణ్ణిలో దాటుతూ ఉంటాం అనమాట లేదు ఒకటేసారి నువ్వు పరిగె షార్ట్ కట్ లో పరిగెడతామంటే అది కుదరదు సైకిల్ నేర్చుకుంటప్పుడు కూడా మనము కింద పడి దెబ్బలు దాకించుకొని నేర్చుకుంటాం అరే నెక్స్ట్ టైం ఇక్కడ దెబ్బ తాకింది నాకు నేను జాగ్రత్త పడాలి ఎస్ రైట్ నువ్వు జాగ్రత్త జాగ్రత్త వాక్యం కూడా దేవుని యొక్క కూడా నువ్వు జాగ్రత్త పడాలి పనిని నువ్వు సక్రమంగా చేయాలి అని యొక్క వాక్యం సెలవిస్తుంది చూడండి ఈ రెండో వచ్చినం కూడా ఈ పన్నెండు మొదటి మొదటి మొదటి ఉదయం పన్నెండు వచ్చినాం కూడా ద పీపుల్ ఓబే ద లార్డ్స్ కమాన్ అంటే అగ్గైకి చెప్పిన భక్తుడికి భక్తుడు అక్కడ వాళ్ళకి చెప్పిన ప్రజలు వాళ్ళు ఒబే చేసినారు కల చూడండి పన్నెండు నుంచి పదిహేను వరకు చూడండి మీరు కావాలంటే క్లియర్ గా మనకు అర్థమవుతుంది సిస్టర్ ఒకసారి తెలుగు చదవండి అగ్గై మొదటి ఉద్యము పన్నెండు నుంచి పదిహేను వరకు ఏం రాయబడిందంటే ద పీపుల్ ఒబే ద లార్డ్స్ కమాన్ దెన్ దెరుబాబిల్ అండ్ జాషో ఆల్ ద పీపుల్ హూ హ్యాడ్ రిటర్న్ ఫ్రమ్ ది ఎక్సెల్ ఇన్ బ్యాబిలోనియా it was the lord they got told them to do they were afraid to obey the prophet hagai the lord messenger then hagai gave the lord message to the people he will be with you that is my promise 13th verse mundu telugulo chouthante chadavandi chudandi devudoka vaagdharam nik em isthunnadu ante he will be with you that is my promise the lord inspired everyone to work on the temple Zerubbabel, the governor of Judah, Joshua, the high priest, and all the people who had returned from the exile, they began work on the temple of the Lord Almighty they got on the 24th day of the 6th month of second year. I will say that. I will say mm that. I will say that. We have -hmm. to say that Jehovah's <laughs> Prayer is coming from the Lord. We have to say that Jehovah's Prayer is coming from the Lord. జనులకు ప్రకటింపనగా నేను మీ తోడుగా ఉన్నాను ఇదే యోహోవ వాకు చూడండి ఇది యోహోవ వాకు అంటే దేవుడు ఒక వాగ్దానము దేవుని యొక్క ప్రామిస్ అని చెప్తుంది క్లియర్ గా సో మీరు భయపడద్దు నాకు అది లేదు ఇది లేదని భయపడద్దు దేవుడు నువ్వు వెళ్ళు నువ్వు నాకు ఒక స్టెప్ ముందుకే నీకు నేను ఐదు స్టెప్పులు సిద్ధపరుస్తాను నీ మార్గము నేను సరళపరుస్తానంటున్నాడు నీ యొక్క మార్గం క్లీన్ చేస్తానంటున్నాడు దేవుడు యొక్క పని చేస్తే దేవుని ఇంపార్టెన్స్ ఇస్తే దేవుడు నీకు ఇంపార్టెన్స్ ఇస్తానంటున్నాడు అందుకే నువ్వు వెళ్ళి చెప్పు ఇక్కడ మనం అగ్గై గ్రంథంలో మందిరం కోసం మాట్లాడుకుంటున్నాం కానీ ఇప్పుడున్న కాలంలో మనం ఆత్మల కోసం మాట్లాడుకోవాలి ఎన్ని ఆత్మలు సంపాదించినమో ఎంత మందికి సువార్త చెప్పినమో ఎంత మందిని దేవుని దేవుని యుద్ధకు తీసుకొచ్చినమో అది మనకు కావాల్సిందనమాట అందరూ అందరూ ఎక్కిరిస్తారు అరే నువ్వేం చెప్తావు డిస్కరేజ్ ఎప్పుడు కావద్దు ఈ రెండో ఈ రెండో ఈ అగ్గ రెండో గ్రంథం మొత్తము డిస్కరేజ్మెంట్ కోసం ఉంటుంది అంటే సల్మోహన్ రాజు కట్టిన మందిరము ఇప్పుడు జరుగుబాబులు కట్టిన మందిరానికి పెద్ద పెద్దోళ్ళు ఏమంటున్నారు అంటే రెండో రెండో అధ్యయం రెండో అధ్యయంలో మేము అప్పుడు కఠినలో చూసింది వేరు ఇప్పుడు నువ్వు కర్చున్నది మందిరము వేరు అని అతన్ని డిస్కరేజ్ చేశారనమాట అట్లా చేయకూడదు దేవుడు నువ్వేం డిస్కరేజ్ కాకు జరుబాబేల్ నువ్వు వెళ్ళు హగ్గై ప్రవక్త ద్వారా మాట్లాడిండు మాట్లాడి జరుబాబే నువ్వు భయపడకు నువ్వు వెళ్ళు నీ పని నువ్వు చేసుకో నేను నీకు తోడై ఉంటాను ఐ ప్రామిస్ దట్ ఐ వుడ్ ఆల్వేజ్ బీ విత్ యూ నాలుగో వచ్చినాం చూడండి రెండో రెండవ అధ్యాయము నాలుగవ వచనం హగ్గయి రెండవ అధ్యాయము నాలుగవ వచనం చూడండి బట్ నౌ డోంట్ బి డిస్కరేజ్ ఎనీ వన్ ఆఫ్ యూ డూ ద వర్క్ ఫార్ ఐఎమ్ విత్ యూ ఐ ఆమ్ విత్ యూమ్ వెన్ ది వెన్ యూ కేమ్ అవుట్ ఆఫ్ ఈజిప్ట్ ఐ ప్రామిస్ దట్ ఐ వుడ్ ఆల్వేస్ బి విత్ యూ ఐ ఆమ్ స్టిల్ విత్ యూ సో డు నాట్ బీ అ చూడండి హగ్గ రెండో గ్రంథి రెండో గ్రంథము నాలుగు ఐదు చూసుకుందాం చూడండి తెలుగులో పూర్వకాలమున ఈ మందిరము నాకు కలిగిన మహిమ చూచిన వారు మీలో ఉన్నారు కదా. అట్టి వారు ఇది కనబడుచున్నది దానితో ఇది ఎందుకు పోలినదై దానితో తోచుచున్నది కథ అయినను ఎవో ఆజ్ఞ ఇచ్చినా దేమనగా జరబాబేలు ధైర్యము తెచ్చుకునము ప్రధాన యాజకుడైన యాజ యహోవ జాదకుడు కుమారుడైన హెవష్వ ధైర్యము తెచ్చుకును దేశంలో నున్న సమాజ జనులారా ధైర్యము తెచ్చుకును పని జరిగించుడి నేను మీకు తోడుగా ఉన్నాను ఇది సంయములకు అధిపతి అగు యహోవాకు థ్యాంక్ యూ చూడండి దేవులకు పని చేస్తే దేవుడు ఏమంటున్నాడు నువ్వు భయపడకు నిన్ను నీకు తోడై ఉన్నాను నీకు నీతో నీ వెంటనే ఉన్నాను నువ్వు ముందు అంటే భయపడకుండా ముందుకు వెళ్ళు అని ఒక దేవుని ఒక వాక్యం క్లియర్ గా స్పష్టంగా సెలవిస్తుంది అనమాట నిన్ను నా మాట వింటే నిన్ను ఎట్లా బ్లెస్సింగ్స్ ఇస్తానో కూడా ఈ యొక్క గ్రంథంలో మనకు తెలియబడుతుంది అయితే చూడండి ఇప్పుడు మనము మొత్తం ఈ రెండు రెండు గ్రంథాల్లో మనం ఫస్ట్ వన్ కరెక్షన్ చూసుకున్నాం కరెక్షన్ అంటే నువ్వేం చేస్తున్నావో నువ్వు తెలుసుకో ఫస్ట్ నీ ప్రయత్నాన్ని దేవుని పట్ల చూపించమని దేవుడు ఆశపడుతు కోరుతున్నాడు నీ పను నువ్వు నీవు నువ్వు ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటే దేవుడు ఏమంటుందంటే నీకు నువ్వు ఇంపార్టెన్స్ దేవునికి ఇస్తే దేవుని పనిని నువ్వు చేస్తే దేవుడు నీ పనిని చేస్తానని చెప్తున్నాడు అది రెండో చాప్టర్ వచ్చేసరికి వాళ్ళు ఎంకరేజింగ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంకరేజింగ్ విషయంలో నేను ఒక చెప్పగలుగుతున్నాను ఎందుకంటే నేను కూడా ఒకప్పుడు వాక్యం ఆన్లైన్ లో చెప్పడానికి నేను సిగ్గుపడేవటవాన్ని భయపడేవాడిని నేను ఇప్పుడు నేను ధైర్యంగా ఎక్కడైనా వాక్యం చెప్పగలను పాస్ట్ చూసి బోధించగలను ఎందుకంటే నేను ఆ విధంగా నాకు ఎంకరేజ్మెంట్ చేశారు వాళ్ళు బ్రదర్స్ ఎక్సెస్ నాకు ఆ విధంగా నా ఎనుకున్న బ్రదర్స్ నా ముందున్న బ్రదర్స్ నాకు ఎంకరేజ్మెంట్ చేశారు బ్రదర్ నువ్వు కూడా చెప్పాలి నువ్వు చేయగలవు అనేసి నేను ఎంకరేజ్మెంట్ చేసినా ఎవరు డిస్కరేజ్ చేయలే బ్రదర్ ఏ చెప్పు ఎవరు నీ వాక్యం అర్థం కాదు వీనరు చేయను కాదు మన మన మన గ్రూప్ నచ్చినది ఇది ఒకటి ఒకరినొకరు సహాయపడుతూ ఎంకరేజ్మెంట్ చేసుకుంటారు అటు ఇటు వస్తాయి అనుకో అవంతా పట్టించుకోకూడదు మనం ఎందుకంటే అవి శాతం చేత చేయబడ్డే కార్యాలు అవి మనం అంటే అవి మన విశ్వాసాన్ని మీద దెబ్బ కొరతాయనమాట అటువంటి మాటలు మనం వినకూడదు పట్టించుకోకూడదు దేవుని యొక్క మాట విని ఒక వాక్యాన్ని విని మనం ముందుకు వెళ్తుండాలి చూడండి వేరే చర్చస్ లో నేను ఇట్లా చూడాలి వేరే చర్చస్ లో చెప్పిన వాళ్ళే చెప్తుంటారు ఆ ట్రెజరరు లేకుంటే ఇంపార్టెంట్ పీపులే చెప్తుంటారు ఈ విఐపీ అంటారు కదా వాళ్ళే చెప్తుంటారు కనీసం కింద కూర్చోడానికి ఎప్పుడు వాక్యం ఇవ్వరు దగ్గర రాని అక్కడ దగ్గర అక్కడ రానికి కూడా అవకాశం ఉండదు వాళ్ళకు అక్కడి నుంచి అక్కడికే చొప్పులు ఒప్పి కూర్చోవాల కింద అటు నుంచి అటు వెళ్ళిపోవాలి ఏ రోజు నువ్వు వచ్చి వాక్యం చెప్పు ఏ రోజు నువ్వు వచ్చి నువ్వు ఈరోజు చేయాలనేసి నీకు ఇవ్వరు నీ యొక్క సమాధానం కూడా వాళ్ళు పట్టించుకోరు అలాంటి సమాజంలో మనం ఉన్నాము అలాంటి సమాజం మందిరంలో మనం ఉన్నాము వాళ్ళు అంతగా వాళ్ళు నేను డిస్కరేజ్ చేశారే ఈమెకి ఏం లేదు వాళ్ళే చెప్పాలంట వీళ్ళే ప్రార్థన చేయాలంట అని అక్కడ వాళ్ళు చెప్తుంటారు కానీ మన దగ్గర అట్లా కాదు వన్ షుడ్ లర్న్ గాడ్స్ వర్డ్ ఎవ్రీ వన్ షుడ్ టీచ్ ఈస్ టీచింగ్స్ ఎవ్రీ వన్ షూట్ అంత ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి ప్రతి ఒక్కరు దేవుని యొక్క సువార్తకు తయారు కావాలి కంపల్సరీ కావాలి దేవుని పనిని ఖచ్చితంగా చెయ్యాలి వేరే వాళ్ళు చెప్తారు వేరే వాళ్ళు చెప్తారు నువ్వు దేవుని నమ్ముకుంటే చాలు అంటారు కానీ నువ్వు దేవుని నమ్ముకొని ఉండితే అది ఫలితమే మంచి నువ్వు వేసే విత్తనము అది ఫలించాలి బహుగా ఫలించాలి విస్తారమైన ఫలితంగా ఉండాలి అది విత్తనము దేవుని మాటలు ఇతరులకు నాటుతుండాలి నాటుతుంటుండగా తెలిసేది వాళ్ళకు అనుభూతి ఎక్స్పీరియన్స్ తెలిసేది నువ్వు ప్రతి సండే అంటే నామక్రైస క్రీస్తులకు ఉండి ప్రతి సండే ఈనా చేయాలి వెళ్ళిపోవాలన్నది కాదు దేవుని యొక్క సువార్త ఖచ్చితంగా చేయాలి దేవుని యొక్క పనిని నెరవేర్చాలి దేవుని యొక్క పనికి ఇంపార్టెన్స్ ఇస్తూ ముందుకు వెళ్ళాలి దేవుని పని చేయకపోతే నీకు ఏది సమృద్ధిగా ఉండదు అస్సలు ఉండదు ఆ నాలుగు గోడల మధ్యలో దేవుని యొక్క సువార్థ బంధింపకు బంధించ పడకూడదు ఆ నాలుగోడల మధ్య నుంచి బయటికి వెళ్తుండాలి అది ఓవర్ ఫ్లో అవుతుండాలి ఒకరికొకరుకు ట్రాన్స్ఫర్ అవుతుండాలి సువార్థ అనేది నువ్వే ప్రార్థన చేసుకుంటావు కానీ నీ యొక్క ప్రార్థన ఇతరులకు కూడా నేర్పాలే నీకు తెలిసిన విషయాలు ఇతరులకు కూడా చెప్పాలి ఇప్పుడు ఒక టీచర్ ఉంటాడు అతను నేర్చుకొని స్టూడెంట్స్ కి అందరికి చెప్తాడు లేదు అతనే పెట్టుకుంటా అంటే ఆయన బాధ్యత ఇచ్చినారు నువ్వు పిల్లలకు చెప్పాలి ఆయన డ్యూటీని సరిగా చెయ్యాలి లేకపోతే ఏమవుతారు పిల్లలు ఫెయిల్ అవుతారు సేమ్ ఇదే పని నీకు దేవుడు అప్పగించ నువ్వొక టీచర్వి దేవుని యొక్క సువార్తను ప్రకటించాలి కాబట్టి ఆ స్టూడెంట్స్ పాస్ కావాలంటే నువ్వు దేవుని యొక్క ఆత్మలను కనుక్కోవాలి కాపాడాలి కనుక్కోవాలి కాపాడాలి దాన్ని దేవునికి ఒక విత్తనాన్ని దేవుని యొక్క దేవుని దేవుని యొక్క దగ్గరికి తీసుకురావాలి ఒకరిని చెప్పకపోతే వాళ్ళు ఫెయిల్ అయిపోతారు పాస్ కారు వాళ్ళు పాస్ కావాలంటే నీ యొక్క ప్రయత్నము తబులపరుచుకోవాలి అంటే సక్సెస్ఫుల్ చేసుకోవాలి నీ యొక్క ప్రయత్నము అందుకే దేవుడు ఏం చెప్తున్నాడు క్లియర్ గా చక్కల జనులకు నా సువార్థ ప్రకటించండి అక్కడ కోర్చు కాదు దాన్ని చేయడం వల్ల టీచర్ ఏం వస్తుంది వేతనం వస్తుంది అంటే జీతం వస్తుంది మంచి చెప్తే ప్రమోషన్ వస్తుంది సేమ్ ఇక్కడ అప్లై చేసుకోండి దేవుని యొక్క అప్లై చేస్తే నీకు ప్రమోషన్ వస్తుంది ఒక స్టెప్ నుంచి ఒక స్టెప్ వరకు దేవుడు నిన్ను ఆ విధంగా ఆశీర్వదిస్తాడు అనేసి రెండో సెకండ్ చాప్టర్ నుంచి ఫిఫ్టీన్త్ నుంచి సెకండ్ చాప్టర్ లో అంటే రెండో రెండో అధ్యాయంలో పదిహేను నుంచి ఇరవై మూడు వరకు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు అనేసి దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది మామూలు గుండో ఆ బ్లెస్సింగ్స్ అది ఎంతగా బ్లెసింగ్స్ అంటే నీకు దేవుని బ్లెస్సింగ్స్ డబల్ త్రిబుల్ ఉంటుంది అనేసి వాక్యం సెలవిస్తుంది చూడండి దేవుడు జరిబాబల్ని ఎట్లా దీవించు మీకు చెప్పమంటారా ఫస్ట్ దానికన్నా ముందు ఆ హగ్గై సెకండ్ చాప్టర్ ఎయిత్ నుంచి సారీ ఎయిటీన్త్ వర్డ్స్ నుంచి నైన్టీన్త్ వర్డ్స్ వరకు మనం చూసుకుందాం చూడండి మీకు అర్థమవుతుంది క్లియర్ గా ద బ్లెస్సింగ్స్ ఇక్కడ ఎందుకు దేవుడు క్లియర్ గా ఎట్లా పోలుస్తున్నాడో ద బ్లెస్సింగ్స్ కోసము మీరు చూడండి తెలుగులో చదువుతాను చదవండి లేకపోతే నేను ఇంగ్లీష్ నేను మీకు చదువుతాను టుడే ఈజ్ ద ట్వంటీ డే ఆఫ్ ది నైన్త్ మంత్ ద డే దట్ ద ఫౌండేషన్ ఆఫ్ ది టెంపుల్ హ్యాస్ బీన్ కంప్లీటెడ్ సి వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఫ్రమ్ నా ఆన్ దేవుని యొక్క ఫౌండేషన్ నీకు అప్పగిస్తున్నాడు జరుబాబుల్కి ఎప్పుడు ఎట్లా జరుబాబుల్కి ఎట్లయితే అప్పగించిండో ఫౌండేషన్ అంటే పునాది నికే అంటుండు ఫినిష్ కూడా నీకేస్తుంటుండు అది దేవుని యొక్క గొప్పతనం అందుకే నేను ఏర్పరచుకున్నాడు దేవుడు నువ్వు ఈ పునాది కంపల్సరీ ఆ పునాది తరతరాలు తరాతరాలు నిల్చబడి ఉండాలి ఆ విత్తనము నిల్చబడి ఉండాలి చూడండి నేను రెండు కాంటాక్స్ లో చెప్తున్నా అటు ఓల్డ్ అంటే ఓల్డ్ టెస్టిమెంట్ టెంపుల్ రీబిల్ట్ కోసము ఇప్పుడు న్యూ టెస్టిమెంట్ ప్రకారము ఆత్మలను ఫౌండేషన్ చేయడానికి చెప్తున్నాను నేను తెలుగు చదువుతానే చదవండి పంతొమ్మిది వచ్చినాం చూడండి నైన్టీన్త్ వర్డ్స్ ఆల్ థాట్ దేర్ ఇస్ నో క్రాఫ్ట్ ల్యావ్ అండ్ ద గ్రేప్ పాయింట్స్ ఫిక్టరీస్ ప్రొమోగ్రానేట్స్ అండ్ దొలి ట్రీస్ ఐ నాట్ ఎట్ ప్రొడ్యూస్ ఎట్ ఫ్రమ్ నౌ ఐ విల్ బ్లెస్ యూ అని చెప్తుంది వాక్యం క్లియర్ అగ్గై రెండవ గ్రంథం రెండవ గ్రంథము చూడండి మీరు ఆలోచించుకున్నది ఇంతకు ముందు మీరు నెల ఇరవై నాలుగు దినమున్నండు అనగా ఏహోవ మదిరపు పునాది వేసిన నాటు నుండి మీకు సంభవించిన దారిని ఆలోచించుకుని కోటలో ధాన్యం ఉన్నదా ద్రాక్ష చెట్టునైనను అంజూరపు చెట్టునైనను దానిమ చెట్టు నా నన్ను ఒలివ చెట్టు నాయనను ఫలిం కదా అయితే ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వాదించదను చూడండి దేవుని యొక్క క్లియర్ గా చెప్తుంది చూడండి ఎట్లా బ్లెస్సింగ్స్ ఇస్తాడంటే అవి ఫలించకపోయినా నేను మిమ్మల్ని ఫలింప చేస్తాను అంటే ఇవి గ్రేప్ వైన్ అంటే ఎట్లుంటది గ్రేప్ వైన్ హీగా పారుతుంటది ఫ్యాక్టరీ ప్రొమోగ్రానేట్స్ ఆలివ్ ట్రీవ్ ఇవన్నీ దేవుని యొక్క వాక్యానికి దగ్గరగా ఉన్నాయి అవి ఎంత రుచిగా ఉంటాయి అంటే ప్రొమోగ్రానేట్స్ ఆలీవ్ ట్యూబ్స్ ఇప్పుడు బయట అలీవ్ ఆయిల్ చాలా కాస్ట్లీ అంతగా నిన్ను దానికంటే ఎక్కువగా నిన్ను ఆశీర్వదిస్తాడంట దేవుడు దేవుని పనిని చేస్తే చేయకపోతే ఆశీర్వాదం ఉండదు అంటే ఎప్పుడు నీకు నీ మట్టుకు నీకే ఉంటది నువ్వు తిన్నా తృప్తి ఉండదు నువ్వు ఏం సంపాదించుకున్నా నీకు తృప్తి ఉండదు నువ్వు సంపాదించిన చిల్లి గవ కూడా నీకు మనం అత్యుతమైన తెలుగులో చెప్పాలంటే నీకు అరకత్ బరకత్ ఉండదు అది నేను చెప్పాల్సిందంటే అచ్చమైన తెలుగులో అరకత్ బరకత్ మనకు కావాలంటే దేవుని పనిని నేర్చుకో చెయ్యాలి చెప్పాలి సంపాదించాలి ఎందుకు ఎందుకు ఈ వాక్యం నేను క్లియర్ గా చెప్తున్నానంటే వాళ్ళు మనం మొదటి వద్యం మంచి క్లియర్ గా చూస్తున్నాం ఎంతున్నా మనకు తృప్తి ఉండదు కానీ దేవుడు మన దగ్గర ఉంటే మనకు తృప్తి తృప్తి చిన్న దాంట్లోనూ మనకు అభివృద్ధి కనబడుతుంది చిన్న దాంట్లోనే మనకు అభివృద్ధి అనేది బాగా మనకు కనబడుతుంది కాబట్టి ఇంకోటి చూడండి ఈ జెరుబాబేల్ ఎట్లా దీవించింది దేవుడు ద లాడ్ ప్రామిస్ టు జెరుబాబేల్ మీరు చూస్తారా జెరుబాబేల్ ని ఎంతగా దీవించిందంటే దేవుడు చూడండి ఇరవై ఒక ఆన్ ద సేమ్ డే ద ట్వంటీ ఆఫ్ ది మంత్ ద లాడ్ గేవ్ హగ్గై ఏ సెకండ్ మెసేజ్ ట్వంటీ చూడండి ఇప్పుడు ఫర్ జెరూబాబేల్ ద గవర్నర్ ఆఫ్ జూడా ఐఎమ్ అబౌట్ టు షేక్ ఎవన్ అండ్ హర్త్ అండ్ overthrow king kings domes and end their power ante niku devudu eppatandi power isunnado telusa ee rajyalu nee deggerki raavu nee avitlanni ne shake chesesta edu muttukovnu ee neekanta powerful ga undochu vallu ante devudu devuni yokka vakyam <laughs> em selisundante devudu devachatannu vincha padinavu nu bayapadaku neekanta powerful undochu baitha political అపోజిషన్ నీకు గట్టిగా స్ట్రాంగ్ గా ఉండొచ్చు కానీ నేను నీకు తోడని ఒక్కటి నేను ఒక్కటి మాట చెప్తే అవన్నీ కూలిపోతే నీ దగ్గర కానీ దేవుడి యొక్క ప్రామిస్ ఏమి చెప్తున్నా ఇరవై మూడు చూడండి ఆన్ ద డే ఐ విల్ టేక్ యూ జెరుబాబేల్ మై సర్వెంట్ అండ్ ఐ విల్ అపాయింట్ యూ టు రూల్ ఇన్ మై నేమ్ ఇంగ్లీష్ లో మంచి ఉంది చూడండి దేవుని యొక్క నామం కొరకు నిన్ను దేవుని యొక్క నామం కోసము నిన్ను ఎంచుకున్నాను అతను అంటే దేవుని యొక్క సువార్థ కొరకు చూజ్ చేసుకునండి క్లియర్ గా కనబడుతుంది యు ఆర్ ది వన్ హై చూజ్ ద లాడ్ ఆల్ మైటీ యాజ్ అంటే చూడండి దేవుని యొక్క పనినికి నేను ఐఫుల్ రెక్స్పర్ట్ గా నిన్ను ఎంచుకున్నా అనేసి ఇప్పుడు తెలుగులో చదువు చూడండి హగ్గయి సెకండ్ చాప్టర్ ఇరవై వచనం ట్వంటీ థర్డ్ నా సేవకుడైనను నా పలి మేలు కుమారుడైన జరుబా మేలు నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను కనుక ఆ దినమున నేను నిను తీర్చుకొని ముద్ర ఆ మంగరముగా చేతును ఇది సైన్యములకు అధిపతి అగుయ్యపోవ వాకు చూడండి దేవుడు ఏం చేస్తున్నట ఒకప్పుడు రాజు రాజు ఉంగరం తీసుకొని ముద్ర వేసి ఏమవుతుంది తెలుసా ఖచ్చితంగా పాటించాలి అదే దేవుడు జరుబాబేల్ కి వాగ్దానం చేసినాడు ద లాడ్ ప్రామిస్ టు జరుబాబెల్ ప్రామిస్ చేసిన దేవుడు నిన్ను దేవుని యొక్క సేవ అట్లా చేస్తే నీకు ప్రామిస్ చేస్తాను అంటున్నాడు నువ్వు నువ్వు భయపడకు నీకు నేను తోడై ఉన్నా మనం రెండు మూడు సార్లు చూసుకున్నాం నీ ప్రవర్తన నువ్వు కరెక్షన్ చేసుకోవాలి దేవుని నువ్వు పని చేస్తే నువ్వు దేవుని యొక్క వాక్య దేవుని యొక్క పని చేస్తే దేవుని నీ యొక్క పని చేస్తాడని వాక్యం చదివిస్తుంది దేవుని యొక్క వాక్యము విని నువ్వు ఒబే అయితే దేవుడు నీ యొక్క పనిని చేశానంటున్నాడు బ్లెస్సింగ్స్ ఇస్తానంటున్నాడు నీ మాటే శాసనం అని చెప్తున్నాడు జరుబాబేలకి నువ్వు రూ నువ్వు రూల్ చేస్తాను అని చెప్తున్నాడు నిన్ను నిన్ను ఎంచుకున్నాను నువ్వు అక్కడ అంతయు ఫలిస్తావు అనేసి వాక్యం చెప్తుంది నిన్ను ఫలింప నిన్ను ఫలింప చేస్తాను అంటున్నాడు వాక్యం కాబట్టి ఈ జరుబాబేలు అంటే వంశ మీకు తెలుసా జరుబాబేలు వంశం మనకు యోసేపు మరియమ్మ వంశవాళ్ళలో మ్యాచ్ అవుతుంది ఎందుకో తెలుసా ఇతన్ జెరుబాబేల్ జెరుబాబేల్ ఈ వంశవాళి నుంచే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినారనమాట చెప్పాలంటే మత్స్సు వార్త ఒకటో అధ్యాయము పన్నెండు వచ్చనం చూడండి కావాలంటే మీరు మత్స వార్త ఒకటో అధ్యాయము పన్నెండు వచ్చనం మత్స వార్త ఒకటో ఒకటో అధ్యాయము పన్నెండు వచ్చనం యూదులు బబులోను కొనబడిన కాలంలో ఏషయ్య యోనాను అతన్ని సహోదరుడైన కనును బబ్బులోను కొనబడిన తర్వాత యోకాను శైలి మేలు కనును షైమేలు జరిబాబేలు కనును జరిబాబేలు అభిహాదును కనును అభిహాదు ఏమి కనెను ఆ ఆజోరును కను చూడండి ఇది మనకు తర్వాత ఇది వరకు చూస్తున్నాం 400 ఫోర్ హండ్రెడ్ ఇయర్స్ గ్యాప్ లో ఉంది లాస్ట్ మనం చూసుకున్నట్లయితే ఈ ఈ జరుబాబేలు మత్స్య సువార్తలో కనబడుతున్నాడు మత్స్య సువార్తలో మనకు రాయబడిందంటే అంటే దేవుని యొక్క వంశ అంటే దేవుడు ఎంచుకున్న ఈ జరుబాబేలు రాజ్యుల వంశాన్ని నుంచి వచ్చిన అందుకే దేవుడు రా దేవుడు ఆ వంశాన్ని ఎంచుకొని ఆ వంశాన్ని నుంచి వచ్చిన వాడు అనమాట ఏసు వారు కాబట్టి మీకు లూక సువార్త మూడవ అధ్యాయం ఇరవై ఏడు కూడా రిపీట్ అయి ఉంది సేమ్ లుక సువార్త మూడవ అధ్యాయం ఇరవై ఇరవై ఏడు వచ్చినాం కూడా మీరు ఫీటిఎంలో చదువుకోండి మత్య సువార్త ఒకటి పన్నెండు మీరు మ్యాచ్ చేసుకోండి సేమ్ ఉంటుంది కాబట్టి నేను చెప్పవలసినది ఏంటంటే ఇందులో మనం నేర్చుకోవాల్సింది ఏంది దేవుడు నీకు పునాది పునాది ఇస్తా కాబట్టి నువ్వే పునాది వేయాలి నువ్వే ఫినిష్ చేయాలి దాన్ని మధ్యలో వదిలి పెట్టకూడదు పునాది వేసిన వాడు మధ్యలో వదిలిపెడితే ఏమవుతుంది మీరు చెప్పండి ఒకవేళ ఫౌండేషన్ చేసి వదిలేస్తే ఏమవుతుంది దేవుని పని ఆగిపోతుంది అది మనం కంప్లీట్ చేయాలి కంపల్సరీగా దేవుని పునాది నీకు ఫినిష్ కూడా నువ్వే చేయాలి కాబట్టి మనమి ఈ గ్రంథంలో ఏం నేర్చుకోవాలి ప్రాక్టికల్ అప్లికేషన్స్ మనం ఏం చూసుకోవాలి చూడండి ఫస్ట్ ఇంపార్టెన్స్ దేవునికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి We need to check our priorities. First, importance. God has to be proud of you. Next, compromise. There is no compromise. God has to be proud of you. I will tell you that there is no compromise. There is no compromise. I have to say that there is no compromise. There is no compromise. You are God's promise. నెక్స్ట్ నీకు ధైర్యం కావాలి ఆ ధైర్యం నీ ధైర్యానికి దేవుని దేవుని యొక్క దేవుడు తోడైతే ఇక నువ్వు విజయవంతుడివి నువ్వు విక్టరీ అనమాట కాబట్టి మనకి ఏం కావాలి వీ నీడ్ టు చెక్ అవర్ ప్రయారిటీస్ లో ఇంపార్టెన్స్ టు గాడ్ కాంప్రమైజ్ కావద్దు కరేజ్ ఉండాలి కరేజ్ ఎందుకు తెలుసా నీకు నీ శత్రులు ఎట్టు నుంచైనా దాడి చేయొచ్చు నిన్ను ఏ విధంగా ఏ వీక్నెస్ అయినా నీ కొట్టొచ్చు కాబట్టి నీకు ఆ కరేజ్ కావాలి కంపల్సరీ ధైర్యంగా నిలబడాలి నువ్వు దేవుని యొక్క ఎస్ దేవుని ఎటువంటి కష్టం వచ్చినా నష్టం వచ్చినా నువ్వు దేవుని యొక్క పునాదిమైన నిలబడాలి అదే వాళ్ళు వాళ్ళు వస్తారు వీళ్ళొస్తారు కొంచెం తప్పుకుందామనేస్తే దేవుని దేవునికి నువ్వు అవమానపరిచినట్టే యోబు చూడండి ఎంత అవమానం ఇచ్చినా అలా భార్య కూడా దూషించింది తనని నువ్వు చనిపో అనేసి దూషించింది అయినా కానీ సొంత భార్యనే సొంత అట్లా చెప్తుంటే మనకి ఎట్లా అనిపిస్తుంది కదా అందుకే దేవుడు మనకి ఎంత దూషణ వచ్చినా కానీ దేవుని పట్టుకొని ఉన్నాడు అట్లా మనం దేవుని గెలిపించాలి మనం దేవుని యొక్క ఇష్టమైన పనిని చేయడం వల్ల మనకు వచ్చేది ఏంటంటే దేవుని అబ్బండిగా దీవిస్తాడు దేవునికి చాలా దేవునికి ఇష్టమైన అర్పణ ఏంటి మనం ఫస్ట్ గా మనం చెప్పుకున్నాం కదా మళ్ళీ ఒకసారి చెప్పుతున్నాను దేవునికి ఇష్టమైన అర్పణ ఒబీడియన్స్ వాక్యానికి వాక్యానికి విధేత చూపడం లోబడటం అది దేవునికి ఇష్టమైన మంచి అర్పణ అది కాబట్టి దేవుని పని మనము ముందు చూపుతో మనం కొనసాగించాలి కష్టాలు వస్తే నిజంగా ఎవరైనా కష్టాలు పడుతుంటారు కష్టాలు వస్తుంటాయి కాబట్టి మనం ఏం పట్టి వెనకే చూడు మనకు పాట కూడా ఉందిగా మనము ముందుకే నడిచదాం వెనకకు తిరిగి చూడకూడదు మనం ముందుకే వెళ్ళాలి యుద్ధంలో ముందుకే వెళ్ళాలి వెనకకు తిరిగి కూడ తిరిగి వెళ్ళకూడదు మనం ముందుకే దేవుని దేవుని అడుగుజాడులో మనం నడవాలి కాబట్టి దేవుడు యొక్క చిన్న వాక్యాన్ని దేవు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ తండ్రి దేవాన్ని పాలు వందనల్ సూతుల సోత్రం తండ్రి ఈ యొక్క వాక్యం చేత మాతో మాట్లాడిన తండ్రి ప్రభా అగ్గై భక్తుడితో మాతో మాతో మాట్లాడిన ఉంది ఎప్పుడు సెలబ్రేట్ చేసుకోవాలి నీ నామాన్ని అని విశ్వసిస్తున్నాం తండ్రి ప్రభా నమ్ముతున్నాం తండ్రి ప్రభా ఈ యొక్క రెండు గ్రంథ ఈ యొక్క టూ చాప్టర్స్ వల్ల మాకు నేర్పించిన నీకు వందనాలి తండ్రి ప్రభా ఎస్ అయ్యా మేము ఎస్ మరి మాకు ఎంత ఇచ్చినా మాకు సరిపోతండి నేను ఎస్సే అదే మీరు మాకు తోడై ఉంటే అది కొంచెమైనా మాకు అభివృద్ధిగా కనబడుతుంది తండ్రి ప్రభా దాని కొరకు నీ కొందనాలు మీ ఈ రోజు నుంచి మీ పని కొర మీ పని చేయటకు మేము నేర్చుకుంటాం తండ్రి ప్రభా మీకు ఇంపార్టెన్స్ ఇస్తాం తండ్రి ప్రభా ఆ పనిని కొనసాగిస్తాం పునాది వేసి ఫినిష్ అయ్యేంత వరకు ఆ పనిని మేము కొనసాగిస్తాం తండ్రి ప్రభా మీరు మాతో మాతో ఉంటానన్నారు భయపడకు నేను మీకు ఎల్లప్పుడూ తోడైంటాను సెలవు ఇచ్చిన వాగ్దానం ఇచ్చిన మాధ్యమాన్ని కొందనాలు స్థుతులు స్తోత్రం తండ్రి ప్రభా ఎసయ్యా అదేవిధంగా ప్రభా మళ్ళీ బహు ఆశీర్వదిస్తూ ఉంటున్నాం తండ్రి ప్రభా ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడేందుకు నీకు వంద నెల సోతున్నాం తండ్రి ప్రభా ఎసయ్యా అదేవిధంగా ప్రభా మేము ఎటువంటి విషయాలు కాంప్రమైజ్ కాకూడదు ధైర్యంగా ముందుకు వెళ్ళాలి తండ్రి ప్రభా ఎసయ్యా మేము వెనకకి వెళ్ళి తిరిగి చూడకూడదు కాబట్టి ఈ వాక్యం ద్వారా మాకు ఎంకరేజ్మెంట్ వచ్చింది అదేవిధంగా ప్రభా మా లైఫ్ కరెక్షన్ అంటేదో మేము నేర్చుకున్నాం తండ్రి ప్రభా యొక్క బ్రదర్ సిస్టర్ నుంచి మాకు ఎంకరేజ్మెంట్ వచ్చింది ఎస్ఐ మేము నేర్చుకోగలుగుతున్నాము ముందుకు వెళ్తున్నాము నీకు సువార్త ప్రకటిస్తున్నాము ఎస్ఐ ఇతరులకు చెప్పబడుతుంది తండ్రి ప్రభా ఇటువంటి వరకు నీకు వందనాలు కేబి ప్రతి ఒక్క బ్రదర్ సిస్టర్ దీవించి ఆస్వాదించండి మరి ప్రభు ఆన్లైన్ లో ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళ కుటుంబాలకు శాంతి సమాధానం దయించేయండి వాళ్ళకు అవసరం తీర్చామని కోరుతున్నాం తండ్రి ప్రభా మరి వాక్యం మీకు సమర్పిస్తూ ఏసు క్రీస్తు అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె మన ప్రభు అయిన ఏసు క్రీస్తు కృప ప్రేమ శాంతి సమాధానము ఎల్లప్పుడును సదాకాలం తోడైండు కాక ఆమె